హరే ఓం శృతి స్మృతి పురాణాయం మా మెద్భగపాదశంకరం లోక శంకరం ఎన్నో అధికరణం అండి వన్ టూ యా అర్థమేంటి జ్యోతిదర్శనా జ్యోతిరీకరణం కంటే ముందుది కంపనా కంపనము అంటే కదలట కదలట వలన కంపించుట కంపనము అంటే కంపించుట కంపించుట వలన అంటే అర్థం ఒక విషయవాక్యాన్ని ఆ పదం సూచిస్తూ ఆ విషయవాక్యంలో ప్రతిపాద్యమైన వస్తువు పరబ్రహ్మయే తప్ప మరొకటి కాదు అనే సూత్రానికి స్థూలంగా భాష్యకార్లు వివరిస్తారు అవసిత ప్రాసంగిక అధికార విచారేదాంత శాస్త్రానికి ఎవరో అధికారులు అని ఒక ప్రసంగం బయలుదేరింది ఈ ప్రసంగం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనుష్యాధికారా అనే సూత్రం దగ్గర వచ్చింది అనే సూత్రం దగ్గర వచ్చింది మనుష్యులకి అధికారము కలదు అంటే మరి దేవతలకు లేదా దేవతలకు కూడా ఉన్నది అని ఈ రకంగా ప్రసంగ వచ్చింది ఇక్కడ మెయిన్ టాపిక్ అధ్యాయంలో అధికార మీమాంస కాదు ఈ అధ్యాయంలో మెయిన్ టాపిక్ ఏమిటంటే స్పష్ట బ్రహ్మలింగ వాక్యముల యొక్క విచారం ఏ వాక్యాలలో పరబ్రహ్మ స్పష్టంగా సూచింపబడుతో ఉన్నదో ఆ వాక్యముల యొక్క తాత్పర్యమిది అంటే వాక్యములకు తాత్పర్యము పరబ్రహ్మను ప్రతిపాదించుటయే అని నిరూపించుట కోసం ఈ అధ్యాయం బయలుదేరు సో కొన్ని చోట్ల అస్పష్ట బ్రహ్మలింగా విచారం ఉంటుంది అంటే కొన్ని వాక్యాల్లో బ్రహ్మ యొక్క బ్రహ్మను సూచించే లింగము అంటే ఉంటుంది కానీ అస్పష్టంగా ఉంది సో అటువంటి చర్చదంతా కూడా ఈ మధ్యలో ఈ అధికారం అన్నది అది మెయిన్ టాపిక్ కాదు ప్రసంగ వశాత్తు వచ్చిన టాపిక్ ప్రసంగ వశాత్తు ఏదైనా టాపిక్స్ వచ్చినట్లయితే వాటిని కూడా టేకప్ చేసి అనలైజ్ చేస్తారు తప్ప ఆ విధంగా వచ్చినటువంటి అధికార మీమాంస అధికార విచారము పూర్తి అయినది అవసిత పూర్తి అయినది ప్రకృతమేవ ఇదానీ విచారణ ప్రవర్తయిష్యా ప్రాసంగికము పూర్తయింది ఇంకా ప్రకృతంలోకి వచ్చేస్తాం ప్రకృతం అంటే మెయిన్ టాపిక్ ఒక అధ్యాయ లేదు మెయిన్ టాపిక్ ఉపనిషద్వాక్యములలో ఏ వాక్యముల గడల ఒక సందేహము గలతో అంటే అవి బ్రహ్మను ప్రతిపాదిస్తున్నాయా లేకపోతే మరో దాన్ని అనే సందేహము గల వాక్యములు ఏమి వాటిని విచారణ చేసి అవి తప్పనిసరిగా బ్రహ్మనే ప్రతిపాదిస్తున్నాయి అని నిరూపించుట అది టాపిక్ ఇప్పుడు నుంచి అదే వస్తూ ఉన్నాం ఆ టాపిక్నే మనం మధ్యలో కొద్దిగా డీవియేట్ అయినాము అధికార విచారణ కోసం అది పూర్తి చేసుకుని మళ్ళీ వాక్యార్థ విచారణలోకి తిరిగి వస్తున్నాము వాక్యార్థము అంటే వాక్యానికి తాత్పర్యమేమి ఫలానా వాక్యానికి తాత్పర్యము పరబ్రహ్మయ లేక మరో ప్రియా అని విచారం అది మళ్ళీ మొదలు పెడుతున్నాము సో అయితే ఒక వాక్యాన్ని పెకప్ చేయాలి ఏమిటా వాక్యము కఠోపనిషత్తులో వాక్యం క్రీ జగత్వం ప్రాణ ఏజతి నిశృతం మహద్భయం వజ్రముద్యతం ఎ అమృతాన్ని అని ఉంది కథోపన శక్తుదం కంప జగత్ జగత్ కదిలేది గీ జగత్ కదిలే అంటే ప్రాణికం జగత్ సకలమైన ప్రాణిక సో ఈ సకలమైన ప్రాణి కోటి ఏది కోటి కోటి అంటే సమూహం సకలమైన ప్రాణి జాతను ఏదిగలదో అది ఏదైతే ఏదింటే అది ఏది అని చూసా సర్వము ఇంక దేన్ని మీరు మినహాయించినక్కర్లా దోమలు చీమలు మనుషులు పశువులు పక్షులు ఏదువులు దున్నలు ఆవులు ఇవన్నీ సకలమైన ప్రాణులైతే ఏమిటి గలవో ఇవి ఈ ప్రాణికోటి ఏ జిజులు కంపనే అనే కాదు అది కంపిస్తోంది అంటే చేయిస్తోంది అంటే కదులుతూ ఉన్నది మీరు ప్రాణికోటిని చూసినట్లయితే ఇప్పుడు చెట్లు చూడండి అవి ఎప్పుడు కదులుతూ ఉంటాయి గాలి గీచుకే కదలడం ఒక కదలడం స్థూలంగా ఉండదు గాలి తీసినప్పుడు కూడా సూర్యకాంతి పడితే దాన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి నేలలోంచి నీటిని లాక్కుంటాయి ఇతరులైన న్యూట్రిషన్స్ కూడా నెలలోంచి తీసుకుంటాయి కార్బన్ డైఆక్సైడ్ ని తీల్చుకుంటాయి ద్వారా ఆ సూర్యకాంతికి కార్బన్ డైఆక్సైడ్ ని వాటర్ని జో జోడించి సో గ్లూకోజ్ ని తయారు చేస్తూ ఉంటాయి ఇట్స్ ఎ నెంబర్ ఎండింగ్ ప్రాసెస్ తర్వాత భూమిలోంచి నీరు అలా పైకి ప్రవహిస్తూనే ఉంటుంది చెట్ల లోపల క్యాపిలై మెకానిజం ద్వారా ఆ పైకి అలా అక్కడ ఇవాపరేట్ అయిపోతుంది కొంత కార్బన్ డైఆక్సైడ్తో కలిసి గ్లూకోజ్ అవుతుంది కొంత ఇవాపరేట్ అవుతుంది మళ్ళీ నీరు తీసుకుంటూనే ఉంటుంది సో ఈ చెట్లు ఉన్నాయంటే ఎప్పుడూ అవి అలాగే ఇతర ప్రాణులన్నీ కూడా దేహంలో రక్త ప్రసారమవుతున్నాయి వాడు అలాగే శిలా ప్రతిగమలే కూర్చున్నప్పటికీ లోపల రక్తం ప్రసరిస్తూ గుండె కొట్టుకుంటూ ఈ సకల ప్రాణులు కూడా కంపిస్తూ కదులుతూ ఉంటాయి ఇవిలా ఎందు ఎలా కదలగలుగుతున్నాయి ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నటువంటి గ్యాడ్జెట్స్ అన్ని కూడా పనిచేస్తున్నాయి థియేటర్స్ హీట్ చేస్తున్నాయి కూలర్స్ పూల్ చేస్తున్నాయి ఫ్యాన్ ఫ్యాన్ చేస్తున్నాయి గాలిని ఫ్యాన్ చేస్తూ ఉన్నాయి దీపాలు ప్రకాశాన్ని ఇస్తూ ఉన్నాయి సౌండ్ సౌండ్ సిస్టమ్స్ సౌండ్ ఇస్తూ ఉన్నాయి ఇవన్నీ గ్యాడ్జెట్స్ కూడా తమ తమ పనులను చేస్తూ ఉన్నాయి ఎప్పుడు ఎలక్ట్రిసిటీ ఉండాలి ఎలక్ట్రిసిటీ ఉండాలి అలాగే ఈ సకల ప్రాణిపోటీ కూడా కనిపిస్తూ ఉన్నది కదులుతూ ఉన్నది కనిపించుటే కదులు కదులుతూ ఉన్నది నిరంతరము ఎప్పుడు ప్రాణే వాక్యంలో చెప్తున్నాను నేను ప్రాణే ప్రాణ ఏదైతే విడదీస్తే ఏమవుతుంది ప్రాణే సతి సతి ప్రాణము ఉండగా ఇవన్నీ కదులుతో ఉన్నాయి నిస్ృతం అంటే ఆ ప్రాణము ఉండియే ఇవన్నీ ఆవిర్భవించినది ఓకే ఇప్పుడు ఇక్కడ విచారం ఏమిటంటే ఆ ప్రాణము ఏమిటి అని విచారం ఇంకా విశేషం ఏంటంటే ప్రాణం గురించి ఆ ప్రాణము మహత్ కాల తగ్గది బీగ్ హౌ బి ఇప్పుడు బిగ్ గార్ అంటే నాట్ వెరీ బిగ్ బిగ్ అంటే సుప్రీమ్ హీజ్ ఎ బెటర్ పర్సన్ అంటే నాట్ ఎ వెరీ గుడ్ పర్సన్ సో వెరాజ్ హీజ్ ఎ గుడ్ పర్సన్ అంటే మనకు గుడ్ ఓకే సో ఎలా ఉందండి డిఫెన్ అంటే నిన్నటికంటే బాగా ఏముంటుంది జనండి బాగుంది అని అనుకుండి అలాగే మహత్ బిట్ ఎండలో కూర్చున్నారు అది వేసేస్తే వచ్చేస్తుందా అంత ఎండ వేసినా వచ్చిన ఎండ నాది అంటే పై నుంచి వస్తాం సో ఈ ప్రాణము మహద్ ప్రాణం గురించి ఏ విషయాలు చెప్పారు ప్రాణము నుంచి సకల ప్రాణితోటి పుట్టినవిష్ఠం ప్రాణము ఉంటున్నప్పుడే సకల ప్రాణితోటి కదులుతోంది రెండవది ఆ ప్రాణము మహక మూడవది నాలుగవది ఆ ప్రాణము భయము భయము అంటే భయ హేతు అది భయమునకు కారణము ఎలాంటి భయం వజ్రముద్యతం పైకెత్తిన వజ్రం ఇలా కట్టి పైకెత్తి పట్టుకున్నాడు అనుకోండి వాళ్ళు మీకు భయం వస్తుందా లేదా ఇది డెమోక్రసీ సోల్ అని అంటారు సో ఇది చక్కగా భోజనం పెట్టే పేరు భోజనం చేయడం ఇది మాటవలసి ఉంటే పై నుంచి కత్తి అవుతారా ఆ కత్తి సిల్క్ దారంతో వేదాలతో ఉంటుంది అంటే ఎప్పుడైనా ఆ దారం పట్టుకొని ఆ కత్తి నేను తినేది పడి కరెక్ట్ గా నేను తినేది ఉన్నాను వాళ్ళ బ్రహ్మాబంధంలో పడి వీళ్ళు ఎగిరిపో కుటుంబం మంచి ఫస్ట్ క్లాస్ కుండుతున్నారు దానికి ఎదురు మనుషులు బతుకులు అవైలబుల్ కానీ సార్ ఎప్పుడు స్ట్రైక్ అవుతుందో తెలియదు ఒకటి తలపోటు వచ్చి ఎప్పటికీ తగ్గట్లేదు ఎన్ని డ్యాన్ రేట్లు వేసుకుందో డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళేమో టెస్ట్కి బసవధారకం ఇన్స్టిట్యూట్ గురించి ఇంకెక్కడ మిటర్ ఇన్స్టిట్యూట్ లో లేదా టెస్ట్ అక్కడికి పంపించెస్ట్కి డయాగ్నాస్టిక్ టెస్ట్ అయితే ఏంటంటే అక్కడికి పంపించేదంటే అర్థం ఏంటంటే ఈ రోజు సిగ్నిఫికెన్స్ అంటే మంచిగా ఉన్నాడు అది అన్ని విధాలా సుఖంగా ఉన్నాడు ఏ కష్టమో లేదు కలబోటు వచ్చిందంటే ఆ నెల కోరు మాత్రకి నగట్లేదు దట్ ఈజ్ నౌసా సో భయం విజయతం వజ్రము విజయతం ఎప్పుడైనా నెట్టి పడుకోవచ్చు ఎప్పుడైనా గోదావరి రోడ్డున నివాసం చేస్తున్నాయి ఎప్పుడైనా ఉరిగిపోవచ్చు సంథింగ్ లైక్ దాట్ అది అటువంటి భయ హేతువు వజ్రము అంటే ఉద్యతం అంటే కొట్టడానికి సిద్ధంగా ఉన్న వజ్రము వలె ఉన్న భయహేతు అదే ఆ ప్రాణం ఇది నాలుగవది కాబట్టి ప్రాణానికి నాలుగు విశేషణాలు ఉన్నాయి ఐదవ విశేషణం ఏమిటంటే ఏతద్ది విదువు ఎవరైతే ఈ ప్రాణమును తెలుసుకుంటారో ఏ అమృతాభవంతి వాళ్ళు అమృతులో ఉదువు కాబట్టి ఆ ప్రాణ జ్ఞానము వలన అమృతత్వము లేక మోక్షము వచ్చును ఐదవది ఐదు అంశాలు ఏదీ అని విచార ఓకే అవును కంపనాత్ అనే సూత్రని రెట్టి ఇది విషయవాక్యమండి అవగన్స్ సూచనా సూత్రం ఏతద్వాక్యం ఏతు కంపనే ధావర్థానుగమాత్ లక్ష ఏజు కంపనే ధాతుంది ఆ ధాతువుని ఈ సూత్రం సూచిస్తోందా లేదా ధాతువుని సూచించట్లేదు ఏజువు లేదు ధాత్వర్థాన్ని సూచిస్తోంది ధాతుల యొక్క అర్థము కంపనము ఆ ధాత్వర్థాన్ని సూచిస్తోంది ధాత్వర్థాన్ని అనుసరిస్తోంది కంపనా అనే ఆ పదమును బట్టి ధాత్వర్థాన్ని అను అనువర్తిస్తోంది ధాత్వర్థం కంటే పరి ఉండదు అంటే ధాత్వత్వాన్ని బోధిస్తూ ఉండాలి దాని చేత విషయవాక్యము ఇది అని లక్షితం సూచించబడినది అంటే విషయవాక్యాన్ని ఇండైరెక్ట్ గా సూచించాలి కొన్ని చోట్ల విషయవాక్యాన్ని ఇంకా డైరెక్ట్గా సూచిస్తారు ఇప్పుడు బ్రహ్మ జిజ్ఞాస అని డైరెక్ట్ గా విషయవాక్యం బ్రహ్మ విజిజ్ఞాసస్వ అనే క్షైత్రీయ విషయవాక్యం డైరెక్ట్ గా ఇక్కడ ఇండైరెక్ట్ గా సూచితం అయినది సో ఇప్పుడు ఇక్కడ విచారం ఏమిటంటే అస్మిన్ వాక్యే సమవిధం జగత్ దానాశ్రయం స్పందే ఓకే ఈ వాక్యాన్ని మీరు పరిశీలించండి దీంట్లో ఏం చెప్పారు మొదటి మాట ఏం చెప్పారంటే ఇదం సర్వం జగత్ ప్రాణాశ్రయం స్పందతే ఈ సకల జగత్తు అంటే ప్రాణపోటీ కదులుతున్నది ఎలా కదులుతుంది ప్రాణము ఉంటూ ఉండగా కదులుతున్నది అనగా ప్రాణమే ఆశ్రయముగా కలిగి కదులుతున్నది నెంబర్ వన్ ఇంకా ఏంటి మహ అది పైగా గొప్పది అంటే బ్రహ్మానం మహతలే చాలా పెద్దది ఇంకా ఏంటి కించిత్ భయకారణం వజ్రశక్తికం ఉద్యతం ఆ ప్రాణము ఏదో ఒక భయ హేతువు భయం అంటే భయకారణం విభేది అస్మ అనే ఇది భయం భయహేతువు ఏదో ఎటువంటి భయ హేతువో మనం చెప్పలేము అంటే స్పష్టంగా తెలియపలేదు ఆ మంత్రంలో భయం అనే ఏ కారణంగా ఏ విధంగా భయము అని చెప్పలేదు కించిత్ భయ కారణం దానికి ఒక దృష్టాంతం కూడా ఎటువంటి భయము వజ్రశీతం వజ్రం అనే పదంతో సూచించబడిన భయం వజ్రం అంటే పిడుగు నెత్తి మీద పడటానికి సిద్ధంగా ఉన్న పిడుగు ఉద్యతం ఎటువంటి పిడుగు నెత్తి మీద పడటానికి సిద్ధంగా ఉన్న పిలుగు అటువంటి పిడుగు సో చూడండి జనువులు ఎలా ఉంటారంటే ఇంకా మనకి చాలా భయం ఉంది అని ఏదో ఆలోచిస్తూ ఉంటారు ఆ పిలుపు సడన్ గా అది ఎప్పుడు పడినా సడన్ గానే కొడుతుంది కొంతమందికి నోటీస్ ఇచ్చి పడి కొంతమందికి సడన్ గా సో ఆ భజన శబ్దంతో దాన్ని పోల్చారు అది ప్రాణము అది అది ఏమిటో తెలియాలి ఇంకా పైగా ఏమిటో తెలుసిన సద్విజ్ఞానా దాన్ని తెలుసుకుంటే వీడు మోర్ఖలు అయిపోతాడు మోక్షాన్ని పొందేస్తాడు ఇది శృత్యతే అని మనకి శృతిలో అలా వినబడుతూ ఉన్నది ఓకే వాక్యం తెలిసింది కదా రోజు ఇప్పుడు ప్రశ్న తప్ప కిమ్ భయానకం వజ్రం ఇది అతిపత్తే విచారే క్రీయమాణే ప్రాప్ ప్రసిద్ధే పంచవృత్తి వాయు ప్రాణ ఇది అవాక్యం నమ్ము తసౌ ప్రాణ క ఈ ప్రాణం అనగా ఏ సకల జగత్తు స్పందించటతో ఆశ్చర్యమైన ఈ ప్రాణము ఏమిటది ఏమిటి ఆ భయానకమైన వజ్రము ఏమిటది భయమును కలిగించే ఆ వజ్రము అది ఏమి ఇది తెలియటం లేదు ఇక అంటే జ్ఞానం అది మనకు తెలియటం లేదు మనం చేయాలి విచారం చేయాలి విచారే క్రియమా లేకపోతే విచారం చేయాలి ఇప్పుడు ఎవరైనా ఇలా విభూతి రాదు చేయడనుకోండి అది ఎలా రాలేదండి తెలియలేదు విచారణ చేయాలి కదా ఒక ఆయన మూడు వందల ఏళ్ళు రాదంటాడు మూడు వందల ఏళ్ళు ఏంటండి ఆయన చూసిన డెబ్బై ఏళ్ళ వల్లగా ఉన్నాడు విచారణ చేయాలి ఈ భ్రమ ఆయన కొట్టుకొచ్చాడు అసలు ఏమిటని కొంత విచార ఆయన అడగాలి కొంచెం ఆయన అడగనా అడగాలి లేకపోతే చుట్టుపక్కల వాళ్ళైనా అడగాలి ఏదో కొంత విచారణ చేయాలి లేదండి విచారానికి అనుకూలంగా లేదో పక్కన పెట్టండి అంతే తప్ప యు ఆర్ నాట్ సపోజ్ టు బిలీవ్ థింగ్స్ లైక్ విచారం చేయాలి విచారే క్రియము అసలు విచారం చేశామండి చేస్తే నీకు ఏం చేయింది ప్రాప్తం తాపదు ఇది స్పష్టంగా తెలుస్తూనే ఉంది ఎందుకంటే ప్రాణ అనగానే ప్రసిద్ధమైన పదము దాని అర్థం గురించి అంతలాగా కష్టపడిపోవడం కదా పంచమృక్తి వాయు ప్రాణ ఏమిటంటే ఆ ప్రాణము శ్వాస పీడించేటువంటి దాని అంటే అది ఐదు రకముల పనులను చేస్తూ ఉన్నది పంచవృత్తి వృత్తి అంటే ఫంక్షన్ ఇట్ ఈజ్ ఇట్ హ్యాస్ ఫైవ్ ఫంక్షన్స్ ఏమిటది సో గాలిని విడిచిపెట్టుకుంటా తద్వారా లోపల ఉన్నటువంటి మాలిన్యం అంతా ఒతరిగిపోతుంది కార్బన్ డైఆక్సైడ్ అంతా పోతుంది దానిని పీడించుతా అపహారము తద్వారా సెల్ ఆక్సిజన్ సప్లై అవుతుంది సమానము మనం తిన్న పుష్టి ఆహారాన్ని అంటనే కూడా మొత్తం బాడీ ఎంత తీసుకెళ్తుంది రక్త ప్రసాదం సమానము ఇప్పుడు మీరు భోజనం చేశారనుకోండి అది అబ్జార్బ్ అవుతుంది స్టమక్ టిష్యూలోకి అబ్జార్బ్ అవుతుంది అది చేతుల్లోకి కాళ్ళలోకి వెళ్ళాలంటే అంతటికీ సమానంగా అందాలి సమం అనికి అంతకీ అందాలి అది ఏవల్ల సాధ్యం అవుతుంది రక్తప్రసాదం ఉండదు మీరు ట్యాబ్లెట్లు వేసుకుంటాను ఏదో మందు వేస్తుంది తలపోటుకి ట్యాబ్లెట్ వేసుకుంటారు తలలో పెట్టలేదు కదా ట్యాబ్లెట్ నోట్లో వేసుకుంటారు నోట్లో పోసుకుంటే పొట్టలోకి పోతుంది పొట్టలో అది జిల్లాలు అబ్జార్బ్ అవుతుంది రక్తంలోకి వెళ్తుంది రక్తం ద్వారా ఇక్కడ పోతుంది కాబట్టి దాన్ని సమానము తర్వాత ప్రాణాపానం యాన యాన అంటే శ్వాసకి తీసుకుని నిధులు పెట్టే మధ్యలో ఉండే గ్యాప్లో ఉండే స్థితికి దాని యానము అంటే రాయి బయలు ఇస్తే అనుకోండి వెలాసిటీ తగ్గి తగ్గి తగ్గి తగ్గి తగ్గి జీరో అవుతుంది రిటైర్మేషన్ లో పైకి పోతూ ఉంటుంది జీరో అవుతుంది జీరో అయిన తర్వాత మళ్ళీ ఫిక్స్అప్ వెలాసిటీ పెరిగి తగ్గి పెరిగి ధ్యానం అయిపోతుంది ఆ జీరో లెవెల్ ఏదైతే కలదో అది లోపల ధ్యానము అని మీరు ఏదైనా బరువెత్తారు అనుకోండి బరువుస్తే మీరు దాన్ని తీర్చిపోయితారా విడిచిపెట్టు ఎత్తుతారా పీల్చారు విడిచిపెట్టరు అలా హోల్డ్ చేసి పడుతుంది ప్రభుత్వం వాళ్ళు ఎలా తింటారంటే వాళ్ళని గాలి పీల్చుకుంటారు హోల్డ్ చేసే తింటారు విడిచిపెడుతూ కింద పడాల్సింది ఆ హోల్డ్ చేయటం సో దట్ మంచి బలమైన పనుల్ని మీరు చేయగలుగుతా అది ధ్యానము ఉదాహరణ అంటే పైకి ఉదాహరణ అలాగా తుమ్ములు దగ్గులు ఆవు తేటారు ప్రాణం పోవడము అన్నీ కూడా ఉదాహరణ ఇవి ఐదు ఫంక్షన్స్ ఈ ఐదు ఫంక్షన్స్ చేస్తూ వాయువు మన దేహంలో ప్రాణశీతంతో వ్యవహరించబడుతూ ఈ దేహం యొక్క కదలికకి హేతు అవుతోంది కనుక ప్రాణం అంటే అదియే మనం తీర్చే గాలి అదియే ఇక్కడ చెప్పబడుతుంది ఏంటి పూర్వపక్షం ఇక వజ్రం మాట ప్రసిద్ధేనే వచనే వజ్రం సీ వాయువు వజ్రం ఎలా అయింది అది కూడా ప్రసిద్ధే ఇప్పుడు మీరు పిడుగు ఉన్నది కదా వజ్రం అంటే పిడుదన్నా వేదాల్లో వేదమంత్రాలలో వజ్రం అంటే పిడుగు పురాణంలో వజ్రం అంటే ఏంటో దర్శనం మరి దర్శనం వేరు పురాణం వేదంలో ఇంద్రుడంటే ఏమిటో తెలుసిన పర్జన్యుడు పర్జన్యాధిపతి వర్ష వర్షించే మేఘములకు ఇంద్రుడు అంటాడు ఆ ఇంద్రుడి చేతిలో ఏముంటుంది వజ్రం ఉంటుంది అంటే ఇప్పుడు వజ్రం ఉంటే ఏమిటి పిడుగు అని వర్షించే మేఘంలో ఉంటుందా పిడుగు లేకపోతే వర్షంలోని మేఘంలో ఉంటుందా వర్షించే మేఘంలోనే ఉంటుంది పిడుగు కాబట్టి వర్షించే మేఘము ఇంద్రుడు పిడుగు వజ్రం అప్పుడు కూడా ఆ చెట్టుకి పడిందనుకోండి చెట్టు కాలిపోతుంది బిల్డింగ్ మీద పడిందనుకోండి బిల్డింగ్ కూలిపోతుంది అని చెప్పడం దాన్ని అంత పవర్ఫుల్ గా వర్ణించాలి కాబట్టి ఆ పిడుగు వాయువు యొక్క వేగమే వాయువు వర్షించే మేఘం అంటే ఏమిటి మాన్సూన్ విల్డ్ మాన్సూన్ వర్షించే మేఘం అవుతుంది దాని నుంచే వస్తుంది కాబట్టి ఆ వాయువే పిలుగు పొద్దుగా మార్పులు చేర్పులు అయ్యి పిలిగవుతుంది ఇది కూడా ప్రసిద్ధమైన విషయమే వాయువు శడం మాహాత్మ్యం సంకీర్త్యే సో వాయువు గురించి చెప్పి ఆ వాయువు ఎంత గొప్పది నీవు పీడ్చి విడిచిపెట్టే గాలి ఇంత గొప్పది ఎంత గొప్పదో తెలుసు ఎలాగంటే కథం సర్వమిదం జగత్ ప్రా పంచము వాయు ప్రాణశక్తితే ప్రతిష్టాయ ఏజతి ఈ వాయువు యొక్క గొప్పతనం ఏంటంటే ఈ సకల ప్రాణకోటి కూడా ఆ వాయువు నుండి ప్రతిష్ట గడబీ ఎటువంటి వాయువు పంచమూర్తి వాయువు ఐదు రకముల వ్యాపారములను చేసే వాయువును ఆశ్రయముగా చేసుకుని కదలుతుంది ఇంతకొక్కడు చూడండి వాయువు నెంబర్ వన్ రెండు వాయు నిమిత్తమే వచ్చ మహద్భయానకం వజ్రంయ్యతే వర్షాకాలం వచ్చేప్పటికీ వజ్రం ఒకటి భయమును కోల్పే వజ్రము సిద్ధమవుతోంది కొట్టడానికి అలా ఆ వజ్రము అంటే పిడుగు సిద్ధమవుతోందంటే దానికి కారణం ఏదో తెలిసినా వాయువే కారణం మాన్సూన్ విండ్స్ మూలంగానే ఆ వజ్రము కొట్టడానికి సిద్ధంగా ఉన్నది ఓకే కాబట్టి అది రెండవ మహిమ వాయువు యొక్క మహిమ ఇదంతా వాయువు గురించి చెప్తున్నట్టుగా కనపడుతోంది కదా పరమపక్షం కదా కాదు అదేంటో వివరిస్తున్నాను వాయువు వల్ల తిరిగి ఎలా వచ్చిందో చెప్తున్నాను ఈ అంటే బికాస్ వాయు పర్జన్య భావేన వివర్తమానే విద్యుత్ స్తనహిత్ వృష్టి అశనయ వివర్తన్ ఇలాచక్ష ఎందుకంటే వాయువు నుంచి తిరిగి ఎలా వచ్చిందంటే ఇప్పుడు వాయువు మేఘముగా మారుతుంటాడు పజ్ఞభావైన వివర్తమే మేఘ రూపాన్ని సంతరించుకుంటుంది వాయువు అంటే విండ్ మాంసం విండ్ అది మేఘాకాలాన్ని పొందుతుంది పొందినప్పుడు తరువాత క్రమంగా మేఘాకాలము రాగానే మేఘము ఉంటే మనిషించే మేఘమని ఒకసారి ఆ రూపం దానికి రాగానే క్రమక్రమంగా విద్యుత్ నిరుపనే రూపం వస్తుంది తర్వాత స్తన ఎత్తును అంటే గర్జ మేఘ గర్జ ధమ్ ధం ధమ్ అని గర్జిస్తుంది కదా ఆ రూపం వస్తుంది పురుషి భక్షము పొందుతా అనే రూపం వస్తుంది అశని పిడుపు పొందుతా రూపం ఇన్ని రూపాలు అన్ని కూడా ఆ వాయువు వలననే వాయువు వస్తున్నాయి ఇది ప్రసిద్ధమైన విషయం అదే ఆచక్షతే అని పెద్దలు చెప్తున్నారు సో మా టాపిక్ కాదు అది మేము వేదాంతులం మేము మెటీయాలజిస్టుం కాదు అలా చెప్తున్నాడు వాళ్ళు ఓకే అది వాయువు యొక్క మహిమ ఇంకా వా ఇంకొకటి నిధులు ఉన్నది వాయువు గురించి తెలుసుకుంటే మోక్షం వస్తుంది అది ఒకటి జపాలి కదా అది చెప్తున్నాడు వాయువు జ్ఞాగే వచత్వం అక్కడ విజ్ఞానము అంటే తెలియటా అని అర్థం కాకుండా ఉపాసన అని అర్థం కాదు ఎప్పుడు విజ్ఞాన శబ్దానికి లేక జ్ఞాన శబ్దానికి తెలుసుకుట అని ఒక అర్థం ఉన్నది తెలుసుకునే సందర్భం అయితే తెలుసుకోవడం అని చెప్తాం అయితే ఉపాసించడం అని చెప్తాం ఇక్కడ ఉపాసించడము అని ఎందుకంటే వాయువు గురించి తెలిస్తే మోక్షణంలో వస్తుంది వాయువు గురించి బాగా తెలిస్తే మెటీరియాలజీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వస్తుందేమో కానీ మోక్షంలో వస్తుంది మెటీరియాలజీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం రావాలన్నా కూడా మరి ఒకప్పుడైతే రికమెండేషన్స్ అవసరం పడింది ఎవరో బాడ్ యాన్ ఉండి గాడ్ జ్ఞాన్ గాడ్ ఫాదర్ ఎవరో ఉండి పైకి దాగితే వచ్చిన తాగితే ఉంది అన్ని సందర్భాల్లో కాకపోయినా కొన్ని సందర్భాల్లోనైనా ఉండి కాబట్టి అమృతత్వాలో వస్తుంది కాబట్టి ఉపాసించవలేము వాయువును ఉపా వాయుదేవత ఉపాసిస్తే మోక్షం తా హి శృత్యంతరం కాబట్టి వాయుదేవుని ఉపాసిస్తే మోక్షం వస్తుందని ఎక్కడైనా వెళ్ళవో చెప్పాలంటే చెప్పారు ఒక శృతి అలా చెప్తాం ఎలాగంటే వాయుదేవ్యష్టి వాయు సమష్టి అపపునర్మృత్యుంజయతిపం లేదా ఇంకొక శృతి బహుశా చాంద్ర విద్య నుంచి వచ్చిందేమో సంవర్గ విద్య నుంచో అక్కడి నుంచో వచ్చి ఉంటుంది అక్కడ ఏం చెప్పారంటే ఒక గెష్టి అంటే ఇండివిజువల్ లైఫ్ ఫామ్ అది ఏమిటది వాయుదేవతయే సమష్టి ది ఎంటైర్ లైఫ్ ఫామ్ ఆఫ్ ది యూనివర్స్ అవన్నీ కలిపి ఆ లైఫ్ ఏమిటి కాస్మిక్ లైఫ్ అంట అది ఏమిటది అది ఎవరైతే ఈ విధంగా ఉపాసన చేస్తారో మనలో ఉన్నది వాయుదేవత సకల జగత్తును వ్యాపించి వాయుదేవత ఏ దగదు అని ఉపాసన చేస్తారో వాళ్ళకి మృత్యువును జయిస్తారు వాళ్ళు మృత్యువును జయిస్తారు అపమృత్యువును జయిస్తారు అంటే వాళ్ళు దీర్ఘకాలం జీవిస్తారు తొందరగా మెచ్చుకోరు అకాల మరణం అనేది వాళ్ళకి ఉండదు అని చెప్పారు లేదా అదే అమృతత్వం అమృతత్వం అనే మాటకు అర్థం అదే అపమృత్యువుని జయించుటా అని అర్థం చేసుకుంటాం కాబట్టి ఇక్కడ వాయుదేవతయే బోధింపబడుతూ ఉన్నది తస్మాత్ వాయు ప్రతిపత్తవ్య కాబట్టి ఈ కఠోపనిషద్ మంత్రంలో మనం తెలుసుకోవలసింది ఈ మంత్రాన్ని తెలుసుకునే తత్వం వాయువే అయం ప్రాణ వాయుదేవ ఇది పూర్వం ఏమ ప్రాప్తేమో ఈ విధంగా పూర్వపక్షం ముందుకు వచ్చింది దీని మీద మేము సమాధానం చెప్తున్నాం ఏమని ఇప్పుడు సూత్రంలోకి బ్రహ్మ అనే పదాన్ని అనుభూతి చేసుకోవాలి యథాగో బ్రహ్మ జిజ్ఞాసానికి వస్తుంది దానికి అర్థం బ్రహ్మై వేదం దేహ ప్రతిపర్తవ్యం అయ్యాది మంత్రంలో విహారీ మంత్రంలో ఈ ప్రాణశబ్దం చేత చెప్పబడే తత్వము బ్రహ్మ పరబ్రహ్మయే అని మీరు తెలుసుకోవాలి ఇప్పుడు మీకు మాట చెప్తా చూడండి మీరు సపోజ్ మీరు రాహుగ్రహాన్ని పూజిస్తున్నారు అనుకోండి మీకు రాహుగ్రహం పూర్తి చేయడమే ఎవడో చెప్తారు నేను విగ్రహం పెట్టుకుని ఆ విగ్రహం కూడా చెప్తారు దానికి పూజలో చేస్తారు మంత్రం ఉంది అది చెప్తారు మీరు రాహుగ్రహ పూజ చేయండి అని చెప్పారు చెప్తే మీరు రాహుగ్రహ విగ్రహం కుటుంబం పూజ చేస్తున్నారు మీరు ఆ పూజ ఆ పూజలో ఏమని ఉంటుందంటే ఈ సకల జగత్తుకి సృష్టికర్తైన సృష్టికర్త సృష్టికర్తకు నమస్కారము మావర్తయి కదా సకల జగత్తును సృష్టించిన వారి నమస్కారము జగత్తును రక్షించే వాడిని నమస్కారము జగత్తును తనలో వినము చేసుకునే నమస్కారము భక్తులను అనుగ్రహించి మోక్షం ఇచ్చి వారి గొప్ప నమస్కారము అలాగే నామాలు ఉంటాయి నూట ఎనిమిది నామాలు ఇది పూజ ఇప్పుడు నేను మమ్మల్ని ఇక్కడ మీరు సకల ప్రగత్తును సృష్టించి పాలించి ఉపసంహారం చేసే పరబ్రహ్మతో సంబంధం లేకుండా రాహు అనే ఒక సపరేట్ దేవతని పూజిస్తున్నారా లేక రాహు అనే రూపం ద్వారా ఆ సర్వ జీపత్తును సృష్టించి పాలించి ఉపసంహరించే పరమాత్మను పూజిస్తున్నారు పూజిస్తున్నారు అంటే మీరు బ్రహ్మ విద్యాపతిలో పాఠాలు పెడుతున్నారు మీరు ఈ జ్యోతిష్ శాస్త్ర పండితులను అడగండి రాహుని పూజిస్తున్నాడా అలాంటి జీవితం మాత్రం మాట్లాడుకు రాహుని పూజిస్తున్నాడు నువ్వు రాహుని పూజిస్తున్నావు వాడు కేతువును పూజిస్తున్నాడు వాడు గురువును పూజిస్తున్నాడు వాడు చంద్రుని పూజిస్తున్నాడు అంతా ఒకటే ఏకం పాకం అయితే ఈ మంత్రాలనే ఏంటిది ఈ పూజలనే ఏంటి ఈ నామాలనే ఎండు కాబట్టి ఇది సపరేటే అని చెప్తారు కదా అలా చేస్తున్న వాడు అలా చెప్తూ ఉంటారు అది పూర్వపక్షాన్ని కాబట్టి ఇక్కడ వాయువులు కాదు పూజించారు వాయు రూపంగా ఉన్న పరమాత్మయే ఇక్కడ తెలియదు బ్రహ్మా అది సందర్భం చూసారా ఎంత ఇంపార్టెంట్ సందర్భం చూసారా ప్రస్తుతం మన సమాజంలో ఉన్నటువంటి వికృతులన్నీ కూడా జ్ఞానంతో సంబంధం లేకపోవడం చేతనే వచ్చింది అది చిత్రమైన సందర్భం మంచిది కాబట్టి ఇక్కడ ప్రాణశబ్దం చేత చెప్పబడేది వాయువు అనే ఒక సెపరేట్ దేవత గురించి కాదు సకల దేవతులకు ఆశ్చర్యమైన పరబ్రహ్మయే ఇక్కడ చెప్పబడుతున్నది రెండు వల్ల పూర్వోత్తరాలోచనా ఇది మాత్రం కఠోపనిషత్తు నుంచి వచ్చింది కఠోపనక్షత్తులో ఇది నెంబర్ ఏమిటంటే టూ సిక్స్టీ టూ ఈ టూ సిక్స్టీ టూ ముందు ఎంతో గ్రంథం తర్వాత ఇంకా ఎంతో గ్రంథం ఉంది ఆ ముందర ఏమున్నది తర్వాత ఏమున్నది చూసుకోండి చూసుకుని ముందు ఏముందో అది కంటిన్యూ అవ్వాలి అదే తరువాతి భాగంలో కంటిన్యూ అవ్వాలి అంతేగాని ముందు దానికి తరువాతి దానికి సంబంధం లేకుండా ఈ ఒక్క పెట్టారు అని చెప్పడానికి వీలు పడదు ఓకే పూర్వోత్తరాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి ఆ లోచన నుండి లోటుగా పరిశీలించాలి నిర్దిష్ట ఓకే మనం పరిశీలిస్తాం పొద్దుపెట్టండి పరిశీలితాం అదొక విషయం కొంత పరిశీలించండి సిక్స్ టూ సిక్స్ టూ కి ముందు అంటే తొలి నుంచి టూ సిక్స్ వన్ వరకు పర పరమాత్మ గురించి చెప్పారు టూ లో ఏం చెప్పారో ఇప్పుడు మనం చర్చ చేస్తున్నాం అది అది పక్కన పెట్టండి టూ సిక్స్టీ త్రూని త్రీ నుంచి మళ్ళీ చర్చించాక మళ్ళీ పరమాత్మే చే అది స్పష్టంగా మనకి కనబడుతూ ఉన్నది ఉపలహానికి తెలుస్తూ ఉన్నది అలా తెలుస్తూ ఉండగా ఇహవ కథం అకస్మాత్ అంతరాళే వాయుం నిర్దిశ్యమానం ప్రతిపత్ కేవలం ఈ ఒక్క మంత్రంలో మాత్రమే హఠాత్తుగా మధ్యలో వాయు వాయువు వచ్చి కూర్చుంది వాయువు అనే మాట అనలేదు ప్రాణశబ్దాన్ని పెట్టారు వాయువు అంటారు లేదు ప్రాణ అంటున్నారు ఆ ప్రాణహానికి మీరు వాయువు అర్థం చేస్తున్నారు గాలి అర్థం చేస్తున్నారు ముందు లేదు గాలి తరువాత లేదు సరిగ్గా అది ఎలా కుదురుగుతుంది అది అంగీకారం అవుతుందో వాయు శక్తు ప్రయోగం చేస్తే ఇంకా గతి లేదో చూసుకోవాలి ఇక్కడ వాయు శక్తు ప్రయోగం చేయలేదు ప్రాణశై ప్రయోగం చేశాను ఏమిటి ప్రాణం అంటే వాయువు అని అంటున్నారు సో అది విమర్శకున్నారు ముందే ఉంది కదా టూ సిక్స్ వన్ లో ఏముందో చూడండి పూర్వ్ర తాపత్స్ మన చెప్పండి వాయుగూరుజీపడా విజయన తదే శుక్రం తద్బ్రహ్మ తదేవామృతముచ్యస్ లోశ్రితూ నాక్యేతి కష్టన బ్రహ్మ నిర్దిష్టం సిక్స్ టూ సిక్స్ వన్ ఏమనుందంటే తద్ బ్రహ్మ అది ఏ బ్రహ్మ పరమాత్మ తదేవ శుక్రం అది ఏ స్వయం ప్రకాశం పరమాత్మ స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది స్వయంగా తెలుస్తూ ఉంటుంది జ్ఞానస్వరూపము కనుక తదేవ అమృత ఉచితే అది ఏ అమృత స్వరూపము అనగా మోక్షము అని ఆ బ్రహ్మయే పరమాత్మయే చెప్పబడుతోంది సర్వే లోకా సకల ప్రాణులు కూడా తస్మిన్ శితా ఆ పరమాత్మదే ఆశ్రయమును కలిగి ఉన్నది తదు నాక్యేతి కష్టన సో కష్టన ఎవడైనా కూడా తదు ఆత్ము అంటే మరియు ఆ బ్రహ్మను నా అత్యేతి దాటి వేసి అంటే బ్రహ్మని ఆశ్రయించకుండా పరమాత్మని ఆశ్రయించకుండా ఇంకొక దానిని దేన్నో ఆశ్రయించుకుని ఇంకొక ఫలా వాడు ఉన్నాడు ఫలానా ప్రాణి ఉన్నది అని చెప్పడానికి ఏమీ లేదు ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు వీడు పరమాత్మతో సంబంధం లేకుండా సర్వేట్ గా ఉన్నాడు అని అనుకుంటే పొందారు వారు కూడా పరమాత్మతో సంబంధం కలిగియే ఉన్నాడు పురాణాల్లో భర్వాతి కాలంలో వచ్చిన పురాణ గాత్రలలో ఈ దివి అంటే ఈ అధర్మాన్ని ఒక పేదల విరియాలిటీగా నిరూపిస్తారు అంటే ధర్మం ఒక సత్యము అధర్మం ఇంకో సత్యం ధర్మం సత్యం విష్ణువు యొక్క పక్షము అధర్మం సత్యం రాక్షసుల యొక్క పక్షము కాబట్టి ఈ విష్ణు యొక్క పక్షం వాళ్ళందరూ కూడా దేవతలు అధర్మ పక్షం వాళ్ళందరూ కూడా అసూరు ఈ దేవతలు ఎప్పుడూ కూడా ఈ అసూరులతోటి జాగ్రత్తగా ఉండాలి ఇండియా ఉన్నంత కాలం పాకిస్తాన్ తోటి జాగ్రత్తగానే ఉండాలి పాకిస్తాన్ సమస్య పరిష్కారం అవడం అనేది ఏమీ లేదు చాలా అవధది ఇండియా ఉన్నంత కాలం పాకిస్తాన్ కూడా ఉంటుంది ఎప్పటికైనా ఇండియా లేకుండా వెళ్ళిపోతే అప్పటికి పాకిస్తాన్ సమస్య పరిష్కారం అవ్వాలి తప్ప ఇండియా ఉన్నంత కాలము పాకిస్తాన్ సమస్య పరిష్కారం కాదు అన్నట్టుగానే అలా చెప్తారు వీళ్ళు పౌరాణికులు అలా ఉద్దుపాదిస్తారు వాళ్ళు ఏమంటారంటే ఉగా చెప్తాడు ఇప్పుడు మాఘమాసం వచ్చేసింది ఏదో నాకు ఎవరా సరిగి మర్చిపోయాడు సో ఈ ఐదో ఉత్తరాయణం వెళ్ళిపోయింది దక్షిణ వెళ్ళిపోయి దక్షిణాయనం వచ్చింది ఉత్తరాయణమే వచ్చింది ఉత్తరాయణం వస్తే భర్వాలేదు దక్షిణాయనం వచ్చేసింది ఈ దక్షిణాయనంలో ఈశ్వరుని ఆరాధించుకోవడానికి సమస్యలు ఉంటాయి భక్తులు అని అణిగి ఉండాలి భక్తుల యొక్క కాలం కాదు ఈ రాక్షసులు అసురుడు యొక్క కాలము కాబట్టి భక్తులు ఏం చేయాలంటే కాలుగా ఓ మూల కూర్చొని ఆ విష్ణువుని ఆరాధించుకుంటూ అలా పడు మళ్ళీ విష్ణువు నిద్ర లేస్తాడు విష్ణు నిద్రపోతున్నాడు అసలు మీ వెళ్ళింది నిద్రపోతాడు మళ్ళీ సమయం కాగానే నిద్ర లేస్తారు ఏకాదశి నాడు కొడుకుంటాడు ఏకాదశి నాడు లేస్తాడు ఒక ఏకాదశి కొడుకుని చైనా ఏకాదశి నాడు కొడుకుంటాడు ఉత్థాన్ ఏకాదశి లేస్తాడు ఈ మధ్యకాలంలో రాక్షసులు పోతారు ఆ మధ్య రాజనాథ్ మేధి గారు విదేశ పర్యాటకు వెళ్తే ఇక్కడ టెరల్స్ పెట్టేది కూడా ఆదరణ ఇది ఆ కాలం కాబట్టి మీరందరూ జాగ్రత్తగా కాలఖ్యాపం చేసుకోండి ఆ విషయం శగణాగతి చేసి ఎలాగోలా ఈ పుష్టకాలాన్ని తప్పించేసుకుంటే మీరు మళ్ళీ ఉత్నకాన్ని సృష్టిస్తే ఇంకా మనదే కొత్త ఈ అసురుడు ఎలా ఉంటారంటే వాళ్ళు వినాయకులు పోష్మానులు రుద్రుడు ధైర్యుడు ఇవన్నీ పేరు పెడుతూ ఉంటారు ఈ అసూరుడు అని ఇది పేర్రియాలిటీ ఎనివే సో అలాగే లేదు తదు నా చేతి కష్ట ఆఖరి ఆత్మ కూడా పరమాత్మే రావణాసురుడి దేహంలో ఉండే దానాన్ని నిలబెట్టేది కూడా పరమాత్మే తదు నాథ్యేతి కష్ట ఓకే టూ సిక్స్ వా అక్కడ ఏదే వాయు బ్రహ్మా బ్రహ్మా అక్కడ ఇష్యూ లేదు ఇష్యూ భూసి భూమి తదే ఇహా సన్నిధానాత్ జగత్సం ప్రాణే ఏ జయీ లోకాశ్రయవత్వ ప్రత్యభిజ్ఞానాత్ నిర్దిష్టమితి గమ్యతేక్స్ వన్ లో ఏ బ్రహ్మైన పవడే ఉంటుందో అదే బ్రహ్మ టూ సిక్స్ కూడా చెప్పబడుతోంది సన్నిధానం ఎంత దగ్గరగా ఉందో చూడండి సడన్ గా ఉంటుందని మధ్యలో అన్నానికి మీరు టూ బ్రహ్మ చెప్పేది త్రీ ఫైవ్ ఫోర్ లో వాయువు వచ్చిందనుకో వచ్చు ఉండొచ్చు బ్రహ్మ మధ్యలో పూర్తిగా ఉంటుంది తర్వాత వాయువు సురువు అయ్యి ఇక్కడ వాయువు దగ్గర ఉన్నాము అనుకోవచ్చు అలా ఏమీ లేదు ఆ బ్రహ్మయ్యే సన్నిధానము తర్వాత పోనీ సడన్ గా మారిందనుకున్నాను చూడండి ప్రత్యయ విజ్ఞానం ఉన్నది అంటే అది అది ఎలాగా టూ సిక్స్ వన్ లో చూస్తే ఎవనుంది తస్మిన్ లోకా శ్రికే అని ఆ పరమాత్మ ఎందు సకల ప్రాణులు ఆశ్రయించి ఉండాలి అని అంటే సకల లోకములకు ఆశ్రయమవుతా అనేది టూ సిక్స్టీ వన్లో ఉంది టూ సిక్స్టీ టూలో వస్తే మళ్ళీ అదే సకల లోకములు ఆ పరమా దాని ఆశ్రయించి అంటే ఇప్పుడు అది అదే అవుతున్నా మరొక అవుతుందా అనేది అదే ప్రత్యభిజ్ఞానము కాబట్టి సకల లోకాశ్రయత్వము అనే ప్రత్యభిజ్ఞానం వల్ల కూడా టూ సిక్స్ వన్ లోని పరమాత్మయే టూ సిక్స్ టూ లోకి వచ్చింది తప్ప సడన్ గా ఇంకో కొత్త ఎలిమెంట్ వాయి దేవత అనేది ఇక్కడికి రాలేదు